కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఇరవై ఒక్కటవ చాప్టర్ కాంతం ఒక కాంతం ఆ ఇల్లెప్పుడూ కలకల్లాడుతుంటుంది ఇంటి ముందెప్పుడు నాలుగైదు కార్లకి తక్కువ కాకుండా ఆగి ఉంటాయి జనం లోపలికి పైకి వస్తూ పోతూ ఉంటారు మంత్రులు రాజకీయవేత్తలు ప్రొఫెసర్లు డైరెక్టర్లు గాయకులు సినిమా స్టార్లు స్టూడెంట్లు అన్ని రకాల వాళ్ళు హాజరవుతుంటారు వీరే కాక ఉద్యోగాల రికమెండేషన్ కోసం సినిమాలో వేషాల కోసం రేడియో టీవీ ప్రోగ్రాముల రికమెండేషన్ కోసం వచ్చేవాళ్ళు వీరందరూ అక్కడకు రాకుండా ఉండలేరు ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లే వాళ్ళందరూ తాము వచ్చిన పని దిగ్విజయంగా కొనసాగినట్లు ఎంతో ఆనందంతో వెడతారు ఆ ఇంట్లో ఏం మర్మముందో ఇంతమంది ఆ ఇంటికి ఎందుకు వస్తున్నారు అక్కడ అంత పలుకుబడి గలవారు ఎవరున్నారు ఒకవేళ ఉన్నా ఇన్ని రకాల వాళ్ళకి ఎలాగ సహాయం చేయగలుగుతున్నారు వచ్చే జనం ఆ మహా వ్యక్తిని కొనియాడడం తప్ప పల్లెత్తు తప్పు మాట మాట్లాడడం ఎవరూ వెళ్ళలేదు ఆ ఊళ్ళో ఉండే ట్యాక్సీల వాళ్ళు ఆటో రిక్షాల వాళ్లు రిక్షాల వాళ్లు పనివాళ్లల్లో కూడా ఆ వ్యక్తి పేరు తెలియని వాళ్ళెవ్వరూ లేరు ఆ వ్యక్తి పేరు వినగానే అమ్మో వారా అని చేతులు జోడిస్తారు ఆ మహా వ్యక్తి ఆ భవనంలో నివసించే ఒంటరి కాంతం ఈమెని కాంతం కాంతమ్మ కాంతి కాంతమ్మగారు అని పిలుస్తుంటారు వయస్సు దాదాపు అరవై కాని నలభై ఐదేళ్లాగా కనబడుతుంది అదొక ఆధునికంగా అమర్చబడ్డ పెద్ద భవనం రెండు హాలులు ఎనిమిది గదులతో అన్ని గదులు ఎప్పుడూ మనుష్యులతో నిండే ఉంటాయి అక్కడకు వచ్చిన వారందరికీ లేదనకుండా కాఫీ పానీయాలు అవసరమైతే భోజనాలు కూడా అందిస్తూనే ఉంటారు వంట వాళ్లకు పనివాళ్లకు తీరిక పని కాంతమ్మ భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయాడని చెప్పుకుంటారు ఎందుకు వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు అందరికీ ఆశ్చర్యం చనిపోయాడని కొందరు ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు సన్యాసుల్లో కలిసి ఉండొచ్చని కొందరు అనుకున్నారు నిజం ఎవరికీ తెలీదు కాంతానికి ఇద్దరు కొడుకులు ఇద్దరిని పెద్ద చదువులు చదివించి బెంగుళూరులో ఒకడికి మద్రాసులో ఒకడికి ఉద్యోగాలు ఇప్పించింది తన పలుకుబడి వల్ల ఇద్దరు కొడుకులకి కూడా తల్లంటే ఏమాత్రం అభిమానం ఉన్నట్టు కనిపించదు నూటికి తొంభై మంది కాంతమ్మను మహాతల్లి అని పొగుడుతుంటే వీరిద్దరూ ఆ తల్లిని నిరసనగా చూస్తారు డ్యూటీలాగా మూడు నెలలకుసారి వచ్చి తమ స్వంతింట్లో హోటల్లో దిగిన గెస్టుల్లాగా మసలుతారు. ఉన్న కొద్ది రోజులు వంటవాళ్లని పనివాళ్ళని సతాయించుకు తింటారు అధికారం చలాయించి సమస్తమైన సదుపాయాల్ని డిమాండ్ చేసి ఆరగించి మరీ పెడతారు రోజంతలో తల్లి ఒక్క నిమిషం హాయ్ నేను బయటకు వెడుతున్నాను ఎప్పుడొస్తానో తెలియదు అని చెప్పేసి డబ్బు అవసరముంటే మాత్రం నిస్సంకుచంగా తీసుకుని వెడతారు ఆ ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తిని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పురుగుల్ని చూసినట్టు చూస్తారు ఇది వాళ్ళ వింత మనస్తత్వం ఆ ఇల్లు ఒక మిస్టిక్ హౌస్ కథ కాంతం పిల్లలు పెద్దవారయ్యాక మొదలైంది కనుక వాళ్ళ బాల్యం గురించిన ఘట్టాలనవసరం అయితే వీళ్ళకి తల్లంటే ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏమై ఉంటుంది ఏదో బలవత్తరమైన కారణమే ఉండి తీరాలి కాంతాని గురించి ఎందరో గొప్పగా ప్రశంసిస్తున్నా విమర్శించేవారు కూడా ఉంటూనే ఉంటారు భర్తను వదిలేసిందన్నారు అందాన్ని అమ్ముకుందన్నారు డ్రగ్స్ వ్యాపారమేమో అని కొందరన్నారు అండర్వర్ల్డ్తో సంబంధమని కొందరనుమానం ఇతర దేశాలతో మనీ డీలింగ్స్ ఉండుంటాయని కొందరు అభిప్రాయం ఆమె వద్ద లక్షల ఆస్తి ఉంది వడ్డీ వ్యాపారమే ఉంటుందని మరి కొందరన్నారు వయసులో ఉన్న ఆడపిల్లల్ని చేసి సప్లై చేసే బిజినెస్ ఏమో అన్నవారూ ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాదు నగరంలో మారేడుపల్లిలో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు కాంతం శంకర్లు అప్పటికి వాళ్ళకింకా పిల్లలు పుట్టలేదు శంకర్ సివిల్ ఇంజనీరు కాంతం లిటరేచర్ ఎంఏ ప్రెసిడెంట్సీకి ఫస్ట్ వచ్చింది వాళ్ల కాలేజీ బ్యూటీ కీన్ అందం సామాన్యమైంది కాదు మిస్ ఇండియా మిస్ యూనివర్సుగా రావలసిన వ్యక్తి కాలేజీ లో కాంతం వాగ్ధాటికి ఎవరు ఎవరూ నిలబడలేకపోయేవారు ఏ సబ్జెక్ట్ అయినా క్షుణ్ణంగా మాట్లాడే శక్తి కలది అటువంటి కాంతం కర్మవశాత్తు శంకర్కి భార్య అయింది ఏదో కాశీ మజిలీ కథల్లో శాపంలాగా శంకర్ కురూప్ కాడు తెలివైన వాడు ఐఐటి స్టూడెంట్ అయినా ఏ కోసైనా కాంతానికి తగడు అని కాంతం ఎప్పుడూ అనుకోలేదు అతనిలో ఉన్న మంచితనాన్నే ఎన్నుకుంది గ్రేట్ ఉమెన్ కాంతం ఇంటలెక్చువల్ లేడీ అని అసామాన్య అని శంకర్ స్నేహితులందరూ గ్రహించారు ఆవిడితో మాట్లాడడం పరవావధిగా నించారు శంకరికి పిచ్చి తరచూ ఇంట్లో పేకాట సెషన్స్ జరుగుతుండేవి పేకాటలో ఉన్నప్పుడు కొంప మునుగుతున్న శంకర్ పట్టించుకునేవాడు కాదు ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నట్టు శంకర్ స్నేహితులందరూ కాంతం అందం చూసి ఆనందించడానికి సంభాషించడానికి వచ్చేవారు కొందరు ఉండబట్టలేక శంకర్ నువ్వు అదృష్టవంతుడివై మీ ఆవిడ లాంటి అందగత్తెలు చాలా అరుదు వై డోంట్ యులోవ్ హర్ టు యాక్ట్ ఇన్ మూవీస్ అంటూ వాళ్ళు పొగుడుతుంటే శంకర్కి ఒళ్ళు నా భార్య అందో నాకు తెలియదా నాతోటే నా భార్యను గురించి మాట్లాడతారేమిటి అనుకుంటూ పేకాట సెషన్సు సికింద్రాబాద్ క్లబ్కి మార్చేశాడు మొదట్లో ఎవరొచ్చినా కాంతానికి పరిచయం చేసేవాడు రాణు రాణు స్నేహితులొచ్చినప్పుడు కాంతాన్ని లోపలికి పొమ్మని అందరూ వెళ్లేవరకు బయటకు రావద్దని హెచ్చరించేవాడు కాంతానికి నెల తప్పింది వాళ్లతోనే ఉంటున్న శంకర్ తల్లిదండ్రులు రామేశం రమణమ్మలు కోడల్ని దేవతగా భావిస్తారు మా తల్లి కాంతమ్మే మాకు కొడుకు కోడలు కూడాను మా కొడుకేమీ మమ్మల్ని గురించి పట్టించుకోడు మా కోడలేకపోతే ఈ ఇల్లంతా చీకటే ఈ ఇంటికి కాంతి మా కాంతమే అందుకే ఆ బంగారుతల్ని కాంతి అని పిలుచుకుంటాము అంటారు రామేశానికి ఒక చెయ్యి కాలు కూడా పనిచేయు పక్షవాతం వల్ల రమణమ్మకి భర్త సేవతో సరిపోతుంది గర్భవద్దయిన కోడలికి తగు సహాయం చేయలేకుండా ఉంది శంకరికి కాంట్రాక్ట్సు రావడం లేదు అసలే కాస్త బద్దకస్తుడు పనిలేక సోమరితనం ఎక్కువైంది తన జూదం సిగరెట్లు కాల్చడానికే ఆదాయం లేకపోవడం వల్ల తిక్క ఎక్కువై ఆ ప్రస్టేషన్ భార్య మీద చూపించడం మొదలుపెట్టాడు పరిస్థితి అర్థం చేసుకున్న కాంతం ఇంట్లోనే ట్యూటోరియల్ స్కూల్ పెట్టి నడపడం ఆరంభించింది తెలివితేటలతో కూడుకున్న కాంతం ముఖంలోని కాంతి అందరినీ ఆకర్షిస్తుంది అతి త్వరలో స్టూడెంట్ల సంఖ్య పెరిగింది ఇంట్లో స్థలం లేక ప్రక్కవారింట్లో రెండు గదిలు అద్దెకు తీసుకుంది మరిద్దరు లేడీస్ సహాయంతో అతి సమర్థతతో కాంతం పురుడు వచ్చే వరకు పనిచేస్తూనే ఉంది కొడుకు పుట్టాక కూడా ప్రక్కన క్రిబ్లో పడుకోబెట్టి క్లాసులు నడిపేది ఇలాగా నెలలు ఏళ్ళూ గడిచాయి ఏడాది తేడాలో కాంతానికి మరో కొడుకు కూడా పుట్టాడు ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె అందం వీయిసమంత తగ్గలేదు స్కూల్ మీద వచ్చిన ఆదాయంతో ఇల్లు కాంతమే నడిపిస్తోంది శంకరింటికి పైసా ఇవ్వడం లేదు మామగారి వైద్యం పిల్లల పోషణ కాంతమే శంకర్ భార్యకు ఒక చీరైనా కొనలేకుండా ఉన్నాడు ఇంకా తన సిగరెట్లకి పేకాటికి ఎదురుడబ్బు తీసుకుంటున్నాడు మహాతల్లి సీతాదేవి నారచీరలో కూడా అందంగా కనబడ్డట్టు రూపవతి కాంతం సాధారణమైన చీరకట్టినా కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎక్కువ కాంతి నెలాగ చూడలేరో ఎక్కువ తీపి నెలాగ తినలేరో ఎక్కువ ప్రతిభని కూడా భరించలేరు కొందరు శంకర్ పరిస్థితి అదే కాంతం పలుకుబడిని ప్రతిభని అందాన్ని మంచితనాన్ని భరించలేకుండా ఉన్నాడు మాటలతో కసురుకుంటూ చేతికి దొరికిన వస్తువులను విసిరికొడుతూ ఒకటి రెండుసార్లు కాంతం మీద చెయ్యి కూడా కలుగజేసుకున్నాడు మళ్ళా తన రూంలోకి వెళ్ళి కాంతాన్ని సుఖపెట్టలేకుండా ఉన్నానని కుళ్ళికళ్ళి ఏడ్చాడు ఇవింత మనస్తత్వం ఈ డబుల్ పర్సనాలిటీతో రోజురోజుకీ బ్రతుకు దుర్భరం చేసుకుంటున్నాడు నడపడం పిల్లల్ని అత్తమామల్ని చూసుకోవడంతో కాంతం సతమవుతు సతమతమవుతుంటే ఇంట్లో ఉంటే స్కూలు పిల్లలు గొడవ భరించలేకుండా ఉన్నానంటూ శంకర్ రోజంతా క్లబ్లోనే గడిపి రాత్రి లేటుగా వచ్చి టేబుల్ మీద పెట్టిన భోజనం తిని తను వేరే గదిలో పడుకోవడం మొదలుపెట్టాడు మళ్ళా పొద్దున్నే క్లబ్కు వెళ్ళడం పోనీ అక్కడ మనస్సెంతుందా లేదు అదేమిటి శంకర్ నీ భార్యని అలాంటి ఇంట్లోనా ఉంచుతావు నాకే అలాంటి భార్య ఉంటే దేవేంద్ర భవనం కట్టించి ఇచ్చేవాడిని అని ఒకరు పూర్ థింగ్ కాంతం డస్ నాట్ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ యూ అని మరొకరు ఒరే శంకరం ఏ కోశాన్ని నువ్వు కాంతానికి తగిన భర్తవు కావురా నువ్వేలుకోలేకపోతే నాకిచ్చే అని మరో క్లోజ్ ఫ్రెండు అంటుంటే శంకర్కి జ్ఞానోదయమైంది ఎన్నో రాత్రులు ఆలోచనలతో నిద్ర లేకుండా గడిపాడు నా భార్య రూపవతి గుణవతి విద్యావతి శీలవతి అన్ని సుగుణ సంపదలు ఉన్న నిప్పులాంటి మనిషి నా అమ్మ నాన్నలకి స్టూడెంట్స్కి ఒకరేమిటి అందరికీ కాంతం ప్రాణం నేనే ఒత్త చవటను నిజం నేను ఏ విధంగానూ ఈమెకు తగిన భర్తను కాను భర్తంటే భరించేవాడు నేను బాధించే భర్తను కాంతం ఎడ చాలా తప్పులు చేశాను సంసార భారమంతా ఆమె మీద మోపి నేను క్లబ్లో కాలం గడిపాను ఆమె యవ్వనాన్ని అడవిగాసిన వెన్నెలు చేశాను కాంతం సుఖపడే మార్గం ఆలోచించాలి అని తనలో తాను ఒక నిశ్చయానికి వచ్చాడు ఆ రోజు సికింద్రాబాద్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సీఎం గారు వారి సతీమణితో సహా వస్తున్నారని మరీ అట్టహాసంగా షామియానా లైటింగ్లతో అలంకరించారు చాలామంది మిత్రులు ఎమ్మెల్యేలు ఆ ఊరి పెద్దలు కళాకారులు కుటుంబాలతో వచ్చారు దేదీప్యమానంగా వెలుగుతున్న వేదిక మీద సీఎం గారు వారి సతీమణి సౌజన్య ఆసీనులయ్యారు మెంబర్స్ కూడా వారి వారి భార్యలతో వచ్చారు శంకర్కి కాంతాన్ని తీసుకువెళ్లక తప్పలేదు ఉపన్యాసాలు ఎంటర్టైన్మెంటు అయ్యాక ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అన్నారు అందరూ నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నారు ఫ్లడ్లైట్స్ లో ఉన్న ఒక వ్యక్తి మీద కేంద్రీకరించాయి బ్యూటీ క్వీన్ ఆఫ్ సికింద్రాబాద్ క్లబ్గా కాంతాన్ని ఎన్నుకున్నట్టు ప్రకటించారు అందరూ ఏకగ్రీవంగా హర్షధ్వానాలు కురిపించారు ఆనందించారు శంకర్ ముఖం మాత్రం చిన్నబుచ్చుకుంది కాంతం ముందు తనింకా కృంగి చీమలా భావించాడు ఇద్దరు పిల్లల తల్లి ఇరవై ఐదేళ్ల వయసుగల కాంతం పదహారేళ్ల పడుచులాగా వేదిక మీదకు రాగానే అందరూ మళ్ళా చప్పట్లు కొట్టారు అప్పుడు గుర్తుపట్టింది కాంతం సీఎం గారి భార్య తన చిన్ననాటి క్లాస్మేట్ సౌజన్య అని చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు సౌజన్య వారి బంగ్లాకు రమ్మని కాంతాన్ని ఆహ్వానించింది కాంతం ఇంటి ముందు మెర్సిడస్ కాగింది మంత్రిగారు ఎమ్మెల్యే గారు దిగి ఇంటి లోపలికి వచ్చారు కాంతం నమస్కారం పెట్టి కూర్చోమంది శంకర్ బయటకు వెళ్లాడు వచ్చే వేళయింది అంది మంత్రి నిస్సంకోచంగా మేము శంకర్ కోసం రాలేదు నీకోసమే వచ్చాం మీ ఆయనే పంపాడు మమ్మల్ని లేకపోతే ఇంత ధైర్యంగా రాగలమా నిన్ను మెప్పించగలిగిన మగవాడుంటే ప్రూవ్ చేసి చూపించమని ఛాలెంజ్ చేశాడు మేము పెద్ద మనుష్యం అసహ్యంగా ప్రవర్తించడానికి వచ్చిన వాళ్లం కాము నిన్ను రచ్చకెక్కించడం లేదు నీతో నేస్తం కలపడానికి వచ్చాం మన స్నేహం గూఢంగా ఉంచుతాం లేదు అవతల పనులున్నాయి అందుకే చెప్పవలసిన మాటల్ని షార్ట్కట్లో చెప్పాను నామీద నమ్మకముంచు నీకేం కావాలో కోరుకో ఇవ్వకపోతే అప్పుడను రాగానే ప్రథమ పరిచయంలోనే ఇలాగ మాట్లాడుతున్నాను అనుకోవద్దు నేనెక్కువసార్లు వస్తే బాగుండదు అన్నీ గుట్టుగా జరగాలి మీ ఆయన విశాల హృదయాన్ని అభినందిస్తున్నాను అంటూ దీర్ఘోపన్యాసమిచ్చాడు ఈ వ్యక్తిని భర్తనీ పొడిచి చంపేద్దామన్నంత ఆగ్రహం అనుకోని సంఘటనకి ఆశ్చర్యం జంటస్వరాల్లాగా పలికాయి కాంతం మనసులో ఎవరైనా కాస్త వ్యంగ్యంగా మాట్లాడినా ఇట్టే అర్థం చేసుకునే కాంతం చిటికెలో సంబాళించుకుని వీళ్లకు బుద్ధిలాగ చెప్పాలా అని ఆలోచించింది వీరికి భర్తకు కూడా లెసన్ టీచ్ చెయ్యాలి అనుకుంటుంటే సడన్గా మంచి ఉపాయం తోచింది మంత్రిగారు మీరు నా ఎడ చూపించిన అభిమానానికి కృతజ్ఞురాల్ని మీలాంటి పెద్దలు నాతో స్నేహం చేయాలనుకున్నందుకు గర్వపడుతున్నాను మా ఆయన మా ఆయన ఎలాగూ పర్మిషన్ ఇచ్చారు కనుక మీరెలాగ నా మీ మనస్సులో ఉన్న కోరికల్ని ప్రథమ పరిచయంలోనే వ్యక్తపరిచారో అలాగే నేను నా మనస్సులో దాచుకున్న విషయాన్ని జీవితంలో మొదటిసారిగా మీకే చెబుతున్నాను మీ మాటలన్నీ నిజమైతే మీరన్నట్టుగా నా ఎడ నిజమైన అభిమానం ఉంటే నా స్కూల్కి ఐదు లక్షలు విరాళమివ్వండి బిల్డింగు కట్టించాలని కోరిక అంది మంత్రిగారు నిశ్శేష్ఠులయ్యారు తెప్పరిల్లి మారు మాట్లాడకుండా ఐదు లక్షలకి చెక్ స్కూల్ పేరుతో వ్రాసిచ్చారు కాంతం అందుకుంటూ నాదొక చిన్న కండిషనుంది మన్నించాలి మిమ్మల్ని నా స్కూల్ బిల్డింగ్ కట్టాకే కలుస్తానని మొక్కుకున్నాను అంతవరకు మీరు నమ్మాలి అని కృతజ్ఞతతో నమస్కారం చేసింది ఆరోజు శంకర్ ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు తిన్నగా తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యాభితలు వేరువేరు గదుల్లో పట్టుకుంటున్నారు మర్నాడు ఎవరూ నిద్ర లేవకముందే బయటకు వెళ్ళిపోయాడు కాంతాన్ని చూడడానికి ముఖించెళ్లకు ఎదురుపడితే ఏమడుగుతుందో అనే భటం వల్ల కాంతం అసామాన్యురాలు అంత తొందరగా బయటపడదు క్లబ్లో శంకర్ మంత్రిగారు ఒకరికి కనపడకుండా మరొకరు దాగుడు మూతలాడారు ఏమైందని శంకర్ అడగలేదు ఏమైందో మంత్రిగారు చెప్పలేదు కాంతం డబ్బుకు లుంగే మనిషి కాదు ఎవరి వల్లోనూ పడే మనిషి అసలే కాదు మర్నాడు మరొక గ్రూప్ పెద్దలు అందులో బెంగళూరు నుంచి వచ్చిన కోటీశ్వరుడుకడు మోతు మూతుబరిదారులు కాంతం ఇంటికి వచ్చారు కాంతం ఆరితేరిపోయింది తన భర్తే పంపాడని తెలుసు అలాగే వాళ్ళకేం కావాలో తెలుసు నాకేం కావాలో తీసుకుని వీళ్లకు బుద్ధి చెబుతాను అనుకుంది వారిని కూర్చోబెట్టి కాఫీ పలహారాలు వగైరా ఇచ్చి మర్యాద చేసింది మాకివేవీ అక్కర్లేదు నీతో స్నేహం చేయాలని వచ్చాం అంతే మీ ఇంటికి అప్పుడప్పుడొచ్చేందుకు అనుమతి కావాలి అల్ప మీలాంటి ఇంటెలెక్చువల్ ఫ్రెండ్స్ దొరకడం మా అదృష్టం అన్నారు అతి వినయంగా వీరిని కూడా తన వాక్చాతుర్యంతో మెప్పించి బెంగళూరు పెద్దల నుండి ఐదు లక్షలు మిగిలిన ఇరువురి వద్ద నుండి రెండున్నర లక్షలు రెండున్నర లక్షలు మొత్తం పది లక్షలు విరాళం సంపాదించుకుంది ఇలాగే వచ్చిన మరికొందరి వద్ద ఒకటి రెండు చొప్పున మరో పది లక్షలు పుచ్చుకుంది ఇదేగాక సికింద్రాబాద్ క్లబ్లో బ్యూటీ క్వీన్ గా వచ్చిన కాంతం విరాళాలతో స్కూల్ బిల్డింగు కడుతున్న వార్త ఆ నోటా ఈ నోటా విని పెద్ద డొనేషన్ ఇచ్చాడు ఒక అమెరికన్ పారిశ్రామికవేత్త నిజంగా కాంతం ఒక ఐస్కాంతమే లేకపోతే ఇంతమంది ఇన్ని విరాళాలు ఇస్తుంటే ఇస్తున్నారంటే ఆశ్చర్యమే ఆమె ముఖంలో మాటలు ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది కాంతం శీలం చెడుపుకుని విరాళాలు తీసుకోలేదు భర్త ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం లేదు సంపాదించిన డబ్బు భర్త శంకర్ చేతికే ఇచ్చి జూబ్లీహిల్స్లో స్థలం కొని ఓ ప్రక్కన పెద్ద ఎత్తున స్కూల్ బిల్డింగు పక్క వారి రెసిడెన్సీకి ప్లాన్ వేయించింది ఆమె ఏదైనా అడిగితే నో అనే మాట ఎవరినోటా రాదు శంకర్ చాలా ఆనందంగా ఉన్నాడు తన కోరిక నెరవేరిందని తొందరలో తను చేయాలనుకున్నవన్నీ పూర్తి చేయాలని నిశ్చయించాడు తనతో పాటు మరిద్దరి ఇంజనీర్ల సహాయంతో ఎక్స్ట్రా వర్కర్సును పెట్టి పగలు రాత్రి పని పనిచేయించి అంచల మీద బిల్డింగ్ పూర్తి చేయించాడు కాంతాన్ని భోజనానికి రమ్మని కారు పంపింది సియం భార్య సౌజన్య కాంతం రాంగానే ఆప్యాయంగా కౌగిలించుకుంది సౌజన్య కాంతం బోరునయ్యేడ్చింది సౌజన్య ఓదారుస్తూ అందమైన కాంతంది ఆనందకరమైన జీవితం అనుకున్నాను నీకు వచ్చిన లోపం ఏమిటి నీ బాధేమిటో తెలిస్తే నేను చేయగలిగింది చేస్తాను అంది కాంతం తన జీవిత కథనంతా విపులంగా చెప్పుకుంటూ వచ్చింది తన భర్త చేసిన పాపప్ప పని దురుద్దేశ్యంతో వచ్చిన వారి వద్ద నుంచి తనెలాగ లక్షలు విరాళాలు సంపాదించిందో దాచకుండా సౌజన్యకి చెప్పింది విన్న సౌజన్య కూడా ఏడు పాపుకోలేకపోయింది అలాగా కొంచెంసేపు ఇద్దరూ బాధపడి వేదనని తగ్గించుకున్నాక ఒక తరుణోపాయాన్ని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు జూబ్లీహిల్స్లో కాంతి కాలేజీ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవం పెద్ద షామియానాతో ఆవరణంతా నింపారు రంగు దీపాలతో దేవేంద్ర భవనంలాగా కళకళ్లాడుతుంది రేడ రోడ్ అంతా కార్లతో నిండిపోయింది వేదికను పూలమాలలతో బ్రహ్మాండంగా అలంకరించారు విరాళిలిచ్చిన వారు మంత్రులు కొందరు పెద్దలు ముందు రోలో కూర్చున్నారు వారి కుటుంబాలు స్టూడెంట్సు మొదలైన వారు ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా క్రిక్కిరిసి కూర్చున్నారు ఇంతలో ఆవిష్కరణ చేయవలసిన సీఎం గారు సతీమణి సమేతంగా వచ్చారు వేదిక మీద వారిని పుష్పమాలంకృతులను చేశారు బిల్డింగ్ ఆవిష్కరణ ఉపన్యాసాలు మొదలైన తంతంతా ఆయాక ఆఖరున కాంతం వేదికమీదికి వచ్చింది హర్షధ్వనులతో హాలు మారుమ్రోగింది ఆమెలో ఏం అందరూ మంత్రముగ్ధుల్లాగా చూస్తూ వింటున్నారు స్టేజ్ మీద నిల్చుని మాట్లాడుతున్న కాంతం వీనులకు కన్నులకూ కూడా ఆనందం కూర్చింది గారు మొదలైన వారందరకూ కృతజ్ఞతలు చెప్పి నా చిన్న ట్యుటోరియల్ స్కూలు ఇంతింతై ఒటిడింతై అన్నట్టు పెరిగి కాలేజీ అయినందుకు నా ఆనందానికి మేరలేదు ఇవాళ రాఖీ పండుగ కాలేజీ బిల్డింగ్ కట్టడానికి విరాళాలిచ్చి సహాయం చేసిన సోదరులందరికీ రాఖీ కట్టడం తప్ప మరేమీ ఇవ్వలేను ఆ అన్నలందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు అన్నలారా మీరంతా వేదంమీదకు రావాలని కోరుకుంటున్నాను అంటూ ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచి వేదిక మీదకు రప్పించి శాలువా కప్పి రాఖీ కట్టి స్వీట్ల ప్యాకెట్ ఇచ్చి నమస్కారం పెట్టింది వారి ముఖాలు వెలవెలబోయాయి వీళ్లు తిట్టుకుంటే నాకేమిటి నా పనైపోయింది అనుకుంది కాంతం ఆ రాత్రే శంకర్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలీదు క్రొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవం అయ్యాక శంకర్ని ఎవరూ చూడలేదు అతని పక్క మీద ఒక లెటర్ దొరికింది కాం నిన్నెంతో కష్టపెట్టాను నా క్షోభ నీకర్థం కాదు నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను మన పిల్లలు పెద్దయ్యాక నిన్ను చూస్తారనే నమ్మకం లేదు నీకు నేను తగను కనుక ఓ అండ సమకూర్చాలని ప్రయత్నించాను నేను చేసిన తప్పుడు పనులన్నీ నువ్వు సుఖపడతావనే నేనెవరికీ ఇంకా నా ముఖం చూపించలేను అందుకే ఇల్లు వదిలి దూరంగా వెడుతున్నాను నాకోసం వెతకవద్దు శంకర్ అని రాశాడు శంకర్ కోసం కాంతం ఎన్నో విధాల ప్రయత్నించింది ఎందరో పెద్దలు పూలుకున్నా అతని ఆచూకీ తెలియలేదు ఈ గడ్డు రోజుల్లో సౌజన్య కాంతానికి అండగా నిలిచింది కొన్నాళ్ల తరువాత డొనేషన్స్ ఇచ్చిన మోతుబరిదారుల భార్యలందరికీ సౌజన్య సహాయంతో విందు ఏర్పాటు చేసింది కాంతం సందేహించకుండా అందరూ వచ్చారు ఆ రోజు వాళ్లందరి ముందు చేతులు జోడించి జరిగినదంతా ఉన్నదొన్నట్టు బయటపెట్టింది అందరూ నిత్యష్టలయ్యారు ఎవరికీ కోపం రాలేదు సరికదా తోటి ఆడదాని ధైర్యాన్ని మెచ్చుకున్నారు ఆమెకు అన్ని విధాలా తోడుగా ఉంటామని వాగ్దానమిచ్చారు అలనాటి అనసూయాదేవి త్రిమూర్తులను చంటిపిల్లన్ని చేసినట్టు తమ భర్తలకు బుద్ధి వచ్చేలాగా రాఖీ కట్టి సోదరుల్ని చేయడం వల్ల ఆమె మీద గౌరవం ఇంకా పెరిగింది అప్పటినుంచి కాంతెమ్మని వారిళ్లకు ఆహ్వానిస్తూ పండగలకు బట్టలు పెట్టి ఇంటి ఆడబడుచులాగా చూసుకున్నారు భర్తలు కూడా కాంతం ధైర్యాీ శక్తికి సమయస్ఫూర్తికి అన్నింటికంటే భర్త ఒప్పుకున్నా కూడా ఎవరికీ లొంగని ఆమె పవిత్రమైన గుణానికి జోహార్లర్పిస్తూ గౌరవిస్తూ తోబుట్టువులాగే చూసుకున్నారు ఓ మంత్రిగారి భార్య భర్తను నిలదీసి మీరు కాంతం మీద కన్నేసి మోజు పడ్డారని చెప్పుకుంటున్నారు ఏమంటారు అని అడిగింది అతను నీ దగ్గర అబద్ధం చెప్పను ఆమెను వాంఛించిన మాట వాస్తవమే ని ఆమె కళ్ళలోకి చూస్తుంటే తేజస్సుతో కూడుకున్న తీవ్రమైన ఆమె దృక్కులు నన్ను దహించి వేస్తున్నట్టనిపించింది కాంతం ఒక దేవీ స్వరూపంలాగా కనబడి ఇంత వాణ్ణి ఆమె ముందు ఓ చలిచీమలా నిల్చాను అంతే భయపడకు నేనామె భక్తుణ్ణి అన్నాడు కాలేజీ స్థాపకురాలిగా కూడా కాంతం మంచి పేరు తెచ్చుకుంది కాంతి కాలేజీలో ఆడవారికి ఉచిత విద్య ఆర్థికంగా చిక్కుల్లో వారిని ఆదుకుంటూ ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నవారిని ఆదుకుంటూ సంప్రదింపులకి తీర్పులకి తండోపతండాలుగా వచ్చే జనానికి సహాయం చే చేస్తుంటుంది కాంతం ఓర్పుగా తీర్పు చెప్పి విడిపోయిన భార్యాభర్తల్ని కలపడం తప్పుడు పనులు చేసిన వారిని మంచి మాటలతో దండించడం టీవీ రేడియో సినిమా వేషాలు ఉద్యోగాలకి వచ్చిన అర్హతున్నవారికి రికమెండేషన్స్ ఒకటేమిటి ఇవి కాంతం పనులు ఆమె మాట వేదవాక్కు దురుద్దేశంతో వచ్చిన వారికి దేవీస్వరూపం ఆత్మీయులకు ఆపద్బాంధవురాలు అనాథ విద్యార్థులకు తల్లి బీదల పాలిటి పెన్నిది ఆడ రాబిన్హుడ్ కాంతం ఓ దొంగతనం కాదు రంకుతనం కాదు చాకచక్యం వల్ల మంచితనం వల్ల సంపాదించిన పలుకుబడిని డబ్బుని సద్వినియోగం చేసి కాలేజీ నడిపిస్తూ భర్త వదిలి వెళ్లినా తన క్యారెక్టర్ని చెక్కుచదరకుండా కాపాడుకుంటూ వృద్ధుడైన అత్తమామల్ని వదలకుండా సేవ నిరసన చూపించే కొడుకుల్ని క్షమించి ఓర్పుతో ఆదరిస్తూ రకరకాల ఆటుపూటులకి నిలబడ్డ హిమాలయోత్తుంగ శృంగం కాంతం బ్రతుకు